స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారు ప్రపంచానికి ప్రసాదిస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ ఎవరైతే ఆధ్యాత్మికతలో ప్రవేశించారో ప్రవేశించి తలుచుకున్నారో అందులో అగ్రగామి అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క జ్ఞాన రత్న మాలికను వేసుకుని ఉంటారు తొమ్మిది రత్నాలతో కూడుకున్న ఈ రత్న మాలిక ఇది కనుక మనం ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అనే విషయం గురించి మనం తెలుసుకుంటున్నాము తొమ్మిది జ్ఞాన రత్నాలు ఉన్నాయి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికతను కోరుకున్న వ్యక్తి సంపాదించుకోవలసిన రత్నాలు తొమ్మిది ఆ రత్నాలతో ఆ రత్న మాలకు సుశోధితులు కావాలి అలా ఉన్నవాళ్ళే పిరమిడ్ మాస్టర్స్ ఏమిటయ్యా ఆ తొమ్మిది రత్నాలు ఉన్న ఈ యొక్క జ్ఞాన నవరత్న మాలిక అంటే మొట్టమొదటిది జీవుడే దేవుడు దేహమే శ్వాసే గురువు సమయమే సాధన ఆరు సహనమే ప్రగతి ఏడు అనుభవమే జ్ఞానము ఎనిమిది దానమే ధర్మము తొమ్మిది ధర్మమే పుణ్యము ఈ తొమ్మిది సూత్రాలు వీటి వెనుక వెనకలున్న ఆ సిద్ధాంతాలని మనం తెలుసుకుందాం మైడియర్ ఫ్రెండ్స్ మైడియర్ మాస్టర్స్ మైడియర్ గా మొట్టమొదటిది ఏంటంటే ఆత్మే పరబ్రహ్మము వేదాలలో మహావాక్యాలన్నీ ఉన్నాయి అహం బ్రహ్మాస్మి తత్వమ శిశ్వేతకేతో అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ నాలుగుని మహావాక్యాలు అంటారు అంటే గొప్ప సిద్ధాంతాలు మొట్టమొదటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ అంటే ఏమిటి బ్రహ్మము అంటే సృష్టికి ఆధారభూతమైన మూల చైతన్యం విరాట్ మూల చైతన్యమును మనం బ్రహ్మము అంటాం అహం అంటే సంస్కృతంలో నేను అహం బ్రహ్మాస్మి అంటే నేను ఆ మూల చైతన్యాన్ని ఆ మూల చైతన్యం యొక్క సకలమే ఈ నేను ఆ మూల చైతన్యలోని ఒకనొక బిందువే నేను ఈ నేను అన్నది అదే ఇది మహావాక్యాలన్నిట్లో మొట్టమొదటి మహావాక్యం వేదాల్లో నాలుగు మహావాక్యాలు ఉన్నాయి అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ ఈ నాలుగిట్లో కూడాను మొట్టమొదటిది ఋగ్వేదంలోంచి అహం బ్రహ్మాస్మి అంటే తెలుగులో మనం ఏం చెప్పుకున్నామంటే ఆత్మే పరబ్రహ్మం ఏదైతే నేను నేను నేను నేను అంటున్నానో అహం అహం అహం అహం అని చెప్పేసి ఆ నేను అనేది పరబ్రహ్మ ఘటాకాశానికి చితాకాశానికి తేడా లేనట్టు ఘటాకాశం అనేది నేను చితాకాశం అనేది బ్రహ్మం ఒక కొండ ఉంది ఇలా ఉంటుంది ఈ కుండ రూపలున్న ఆకాశం ఏమంటాం అంటే ఘట ఆకాశం అంటాం బయట ఉన్న దాన్ని అంటాం కనుక ఈ రూపలున్న ఆకాశమే బయట ఆకాశం తేడా లేదు కదా కనుక ఈ అహం అన్నది ఘటాకాశం అయితే బ్రహ్మం అనేది చిదాకాశం కనుక ఈ ఘటాకాశమే చి పరబ్రమము స్పేస్ ఈ ఖాళీ ఆ ఖాళీ ఈ శూన్యమే ఆ శూన్యము ఈ నేనే ఆ నేను ఈ చైతన్యమే ఆ చైతన్యము ఒకటే కనుక మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఈ వేదాంత గ్రంథాలు చదివిన వాళ్ళందరికీ ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఇది పుస్తక పరంగా గ్రంథపరంగా అర్థం చేసుకున్న వాళ్ళు మరి వాళ్ళు ఆ యొక్క వేదాంతమూర్తులు కనుక అయితే ఆ వేదాల్లో చెప్పిన ఋషులు వాళ్ళు అనుభవమూర్తులు వాళ్ళు తాము ధ్యానం చేసి చేసి చేసి చేసి చేసి చేసి చేసి అనుభవంతో ఆ చిదాకాశమే ఈ ఘటాకాశం అని తెలుసుకున్నారు అనుభవంతో చెప్పిన మాటను క్రోడీకరించినప్పుడు ఆ యొక్క అక్షరాలను చదివి అవి అర్థం చేసుకున్నప్పుడు సిద్ధాంతపరంగా అర్థా చేసుకున్నవాళ్ళు వేదాంతమూర్తులు అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్న వాళ్ళు అయితే పిరమిడ్ మాస్టర్లు కూడాను యోగమూర్తులు పుస్తకం చదివి అర్థం చేసుకోలేదు తాము ధ్యానం చేసి చక్కగా అనుభవం తెచ్చుకున్నవాళ్ళు ఎలాగైతే కర్తలు వేద ఋషులు ఏ విధంగా అయితే తమ మనసును కట్టడి చేసుకుని తమ నేను ఖాళీ చేసుకుని ఏ అయితే అనుభవాన్ని పొందారో దానినే పిలవడి మాస్టర్స్ అందరూ కూడా పొందిన అయితే సంసారంలో ఉంటేనే ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఎన్నో గత గత జన్మల్లోనే ఎంతో సాధన చేసి చేసి చేసి ఎన్నో పొంది చివరికి మళ్ళీ భూమండలాలంతా కూడా ఒక దివ్య దర్శనం కలిగించేందుకు ఆచరించిన వాళ్ళు పిల్లమైన మాస్టర్లు వాళ్ళు ఆల్రెడీ పక్వమైపోయిన వాళ్ళు కనుక ఇక్కడ ఆ విధంగా ఒకసారి మనం ముట్టుకుంటూనే వాళ్ళకి ఆ అనుభవ జ్ఞానం కనుక ఆ ఏం చెప్తుంది ఏ ఋషి యొక్క అనుభవ ఏం చెప్తున్నంటే ఆత్మే పరబ్రహ్మము బ్రహ్మంబన వేరే పరదేశమున లేదు బ్రహ్మంబనంగ తానె బట్ట బయలు తనుదా నరిగిన తానె్రహ్మూబూ వేరే పర దేశమున లేదు బ్రహ్మం బనంగా తానే బట్ట బయలు తనుదా నెలిగిన తానే పో బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ తనలో సర్వం వృగ తనలో పేదుకలేక ధర వేదకెడి ఈ తనుములమోషడి ఎద్దుల మనముల త్యంగ వశమే వశమే వశమే మే వశ తనలో స లోపల వెదుక లేదకే మహిళ తనలో సర్వం ఉండగా అంటే తానే సర్వం అహం బ్రహ్మాస్మి వేమన ఒక యోగేశ్వరుడు అతను ధ్యాన సాధన చేసి తెలుసుకున్నాడు తనలోనే సర్వం ఉందని చెప్పేసి అనుభవంగా చెప్పాడు పుస్తకాలు చదువు చెప్పలేదు అతను వేదాంత మూర్తి కాదు అతను పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను యోగమూర్తులు యోగి వేమన లాంటి వాళ్ళు కనుక ఈ మొట్టమొదటి సూత్రం ఏం చెప్తుందంటే ఆత్మే పరబ్రహ్మము ఘటాకాశమే చిరాకాశము కనుక మేడియర్ ఫ్రెండ్స్ ఇది మొట్టమొదటి రత్నం జ్ఞానరత్నము జ్ఞాన నవ రత్న మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పదార్థము దీన్ని అద్వైతము అన్నారు అద్వైతం అంటే ఇది అది రెండుగా లేవు ఒకటేగా ఉంది అద్వైతము తర్వాత ద్వైతంలోకి వచ్చాం జీవుడు దేవుడు ఈ జీవుడే ఆ దేవుడు అని చెప్పేసి ఈ చేతువేళ్లు విడిగా ఉన్నాయి అన్నది ఎంత కరెక్టో చేతులు వేళ్లు కలిపి ఒకటేగా ఉన్నాయని కూడా అంతే కరెక్ట్ ఇక్కడ అద్వైతముగా భాషిస్తే ఇక్కడ ద్వైతముగా భాషిస్తుంటుంది ఇక్కడ వేలే అంటాం ఇక్కడ చెయ్యి అంటాం ఉన్న వస్తువు ఒకటే ఒకటే వస్తువు కనుక ఈ జీవుడు ఈ దేవుడు అన్నది రెండవ స్టేట్మెంట్ అది ద్వైతానికి సూచిస్తుంది అంటే ఇంకొక దృక్పథాన్ని ఇంకొక దృక్కోణాన్ని సూచిస్తుంది జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మమైనప్పుడు జీవుడే దేవుడు శివోహం అన్నారు ఆ శివుడే నేను కనుక ఆది శంకరాచార్య ఏం చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన అంటే దేహమే దేవాలయమని చెప్పబడింది ఈ జీవుడే దేవుడని చెప్పబడుతున్నాడు ఆహది శంకరాచార్యుల ఏం చెప్పారంటే దేహో దేవాలయో ప్రొక్త జీవో దేవో సనాతన అంటే ఈ దేహమే దేవాలయమని చెప్పబడింది ఈ జీవుడే దేవుడు ఆత్మే పరబ్రహ్మము అన్నది ఎలాగైతే మొట్టమొదటి సత్యము రెండవది జీవుడే దేవుడు అంటే ఉన్నదాన్ని ఇంకో ఇంకో విధంగా చెప్పడం ఈ జీవుడు అనేవాడు ఒక విభిన్నమైన వాడు ఆ దేవుడు అనేవాడు ఇంకొక విభిన్నమైన వాడు ఎలాగైతే తల్లిలోంచి ఒక బిడ్డ వచ్చిందో మరి ఆ బిడ్డ తల్లి వేరువేరా వేరువేరే కానీ ఒకటే పదార్థం కదా అందులోంచి ఉత్పత్తి అయింది చెట్టులోంచి విత్తనం వచ్చినప్పుడు ఆ చెట్టు విత్తనము ద్వైతమా అద్వైతమా చెట్టులోను భాగమే కదా విత్తనము కనుక అద్వైతము కానీ విత్తనం విడిగా ఊడిపడింది కనుక అద్వైతం కూడా ఆ విడిగా ఊడిపడినప్పుడు అదొక చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆ జీవుడు ఈ యొక్క తల్లి అయిన దీవుడు కనుక దాన్ని జీవుడే దేవుడు అన్నాం ఒక తల్లి గర్భంలోంచి శిశువు వచ్చింది అంటే తల్లి గనుభంలో ఉన్నప్పుడు అది వేరే ఇది వేర అద్వైతమే కదా విడిగా వచ్చినప్పుడు ద్వైతం కదా విడిగా వచ్చినప్పుడు కూడాను అది యాక్చువల్లీ అద్వైతమే కానీ ద్వైతంగానే భాషిస్తోంది కనుక ద్వైతంగా భాషించినప్పుడు దాన్ని ఏమనుకుంటున్నాము మనం జీవుడే దేవుడు కనుక ఆ ద్వైతంలో కూడాను అద్వైతంనే చూడాలి జీవుడు దేవుడు అని రెండు విడిగా వచ్చినా ఆ జీవుడే దేవుడు అని తెలుసుకోవాలి అది రెండవ సత్యం ఈశ్వరుడు శివుడు దేవుడు అనుకున్నావు అనుకో మనం ఏదో మానవుడు అనుకున్నాం అనుకో శివోహం అంటే ఆ దేవుడే నేను కనుక రెండవ సత్యం ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఏమిటి దేవాలయము మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం కదా దేవాలయము ఈ జీవుడే దేవుడు కదా కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా ఇప్పుడు వసిస్తున్నాడు కదా ఇక్కడ కదా స్థానము కనుక ఈ నకర్షిక పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి ఈ పరబ్రహ్మానికి ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం ఇది నివాసం కనుక దేవాలయం కనుక ఆదిశంకరాచార్య వారు చెప్పారు దేహో దేవాలయో జీవో దేవో సనాతన ఈ జీవుడే సనాతనమైన దేవుడు ఈ దేహమే జీవుడికి దేవాలయము దేవుడికి దేవాలయము కనుక మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి గాని షీ ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి ఇదేదో పవిత్రమైనది అని తెలుసుకున్నప్పుడే కదా ఇక్కడ పుట్టారు దేహాన్ని కోరుకున్నారు దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా కనుక దేహం అత్యంత పవిత్రమైనది దేవాలయమైనది ప్రతిదీ పాత్రమైనదే సృష్టిలో ఈ దేహంలో కొన్ని కోట్ల కోట్ల అణులు ఆ జీవ కణాలు ఒక జీవుడే ఆ ప్రతిదీ ఒక దేవుడే కనుక దేనైనా తక్కువగా చూడడం అనేది అది అనాధ్యాత్మికత ఈ దేహాన్ని తక్కువగా చూడడం దాని అల్పంగా చూడడం అనేది మై డియర్ ఫ్రెండ్స్ అది ఆధ్యాత్మికత కాదు దేహమే పవిత్రమైన దేవాలయం ఈ జీవుడే దేవుడు నా పవిత్రతను నేను తెలుసుకోవడము నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము అనుభవించడము అనుభవించడం ద్వారా తెలుసుకోవడము ఇదంతా వెరసి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్ థియోటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం కనుక ఆ వేదాంతం వరకు థియరీ వరకు పరిమితం ఆ మనిషి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో మటుకు ఉన్నవాడే అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి అజ్ఞా చక్రానికి వచ్చినవాడు కనుక ఇక్కడ వేదాంత అయితే ఇక్కడ యోగము ఇక్కడ గ్రంథ పరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాస తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అంటాడు నువ్వు కూడా అదే అంటాడు తత్వము శిశువేత్తకేతో అయం ఆత్మా బ్రహ్మ అంటాడు ఈ ఆత్మ పరబ్రహ్మ అంటాడు ఏమిటయ్యా జ్ఞానం అంటే మనం మళ్ళీ మనం తెలుసుకుందాము అనుభవమే జ్ఞానం అది ఏడవ జ్ఞాన నవరత్నము మొట్టమొదటి నవరత్నం ఏంటంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్న మాలికలో మొట్టమొద రత్నము ఆత్మే పరధర్మము రెండవది ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలే ఇవన్నీ చిన్నప్ప పిల్లలకు చెప్పాలి పెద్దవాళ్ళు అలా చెప్పిన వాళ్లే పెద్దవాళ్ళు అంటే దాని కేవలం నోట్లో అన్నం కుక్కుతే వాళ్ళు పెద్దవాడేం కాదు నానపరంగా పెద్దవాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు వయసు పరంగా పెద్దవాళ్ళని అదేం పెద్దవాళ్ళు నానపరంగా వృద్ధులు కావాలి వాళ్ళు సదాచార పరాయణలు వాళ్ళు అందరినీ సదాచారంగా దగలరు సద్వస్తువును విశదీకరించగలరు అందరికీ సద్వస్తువును సద్జ్ఞానాన్ని పరిచయం చేయగలరు వాళ్లే సద్గురువు ఏమిటాయి అంటే అందులో మొట్టమొదటిది ఆత్మే పరండవది జీవుడే దేవుడు చిన్నప్పటి నుంచి మనము పిల్లలకు లెక్కలు నేర్పిస్తాం ఎలా నేర్పిస్తాము రెండు రెండు నాలుగు అంటుంటాం అలాగే ఈ ఆధ్యాత్మిక కూడాను ఉగ్గుపాలు చెప్పాలి ఏ అంటే ఆత్మ నేర్పించాలి అంటే స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీని ఆ పదజాలాన్ని నేర్పించాలి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర నవరత్నాలను పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధపరచాలి ఏమిటయ్యా అంటే ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయం మరి వీటన్నిటినీ మనం అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అని గురువు గారి దగ్గరకి చేరాలి శ్వాస ప్రకృతిలో ఒక భాగం శరీరంలో నా శరీరం కూడా ఒక ప్రకృతి కాని నా శరీరంలో భాగం కాదు శ్వాస నా మనస్సు కూడా ఒక ప్రకృతి కాని నా మనసులో భాగం కాదు శ్వాస నా బుద్ధి కూడా నా ప్రకృతి నా బుద్ధి భాగం కాదు జీవుడి భాగం కాదు పరాబ్రహ్మంలోని భాగము ఒక శ్వాస కనుక పరబ్రహ్మం తెలుసుకోవాలంటే ఆ పరబ్రహ్మంలోనూ ఒక భాగం పర ప్రకృతిలోనూ ఒక భాగమైనా మూల ప్రకృతిలో ఒక భాగమైనా ఆ శ్వాసతో మనం అనుసంధానతులము కావాలి ఎవరితో అయినా మనం భక్తి శ్రద్ధతో ఉండాలంటే వారిని గురువు అంటే ఆటోమేటిక్ భక్తి శ్రద్ధ వచ్చేస్తాయి కనుకనే శ్వాసని మనం గురువు గారు ఎందుకంటే శ్వాస పట్ల భక్తి శ్రద్ధ ఉండవలే ప్రాణాయామ ప్రక్రియలు ధ్యాన ప్రక్రియలు కనుక శ్వాస నేను చేస్తున్నా మనం గురువు గారు అంటున్నాం పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు ఈ యొక్క ఫండమెంటల్ ఫిలాసఫీలో మూల సిద్ధాంతాల వివరణలో నాలుగవదిగా ఆత్మే పరబ్రహ్మం అనేది మొట్టమొదటిగా జీవుడే దేవుడు అన్నది రెండవదిగా దేహమే దేవాలయం అన్నది మూడవదిగా శ్వాసే గురు అన్నది నాలుగవదిగా మనం ప్రవచించుకుంటున్నాం అర్థం చేసుకుంటున్నాం శ్వాస అనేది దాని పట్ల మన భక్తి శ్రద్ధలు విజృంభై పోవాలి దాంతో మనం అమేకం కావాలి హాయిగా ఇలా కూర్చున్నాము చేతుల్లో చేతులు పెట్టుకుని వేళ్లలో గ్రేళ్లు పెట్టుకుని కాళ్ళు రెండు మూసుకుని మన శ్వాస మీద మన ధ్యాస మన మనసు ఎక్కడికో ముగ్గురి దగ్గరికి వెళ్ళిపోతుంది పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది పక్కింటి దగ్గరికి వెళ్తుంది దాన్ని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస అయ్యో శ్వాస గురువు గారు ఏమనుకుంటారో బయటికి వెళ్ళిపోతే మనసుని అక్కడే కూర్చోబెట్టాలి ఆ గురువు గారి దగ్గర కనుక ఎప్పుడైతే యోగ సిద్ధాంతం శ్వాసతోనే యోగ ఆచరణ యోగ అభ్యాసం పెదవులతో కాదు మెదడుతో కాదు పెదవులు మెదడు రెండింటినీ నిర్మూలన చేసి అంటే నోటిలో మాట లేకుండా మనసులో భావం లేకుండా ఆలోచన లేకుండా ఈ శ్వాసతో ఏకీకృతం కావలే ఆ గురువుతో మనం ఏకము కావాలి గురువులో లయము చెందవలే కనుక అభ్యాసం అనేది శ్వాస దగ్గర నుంచే ప్రారంభమవుతుంది పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి మూడు ఆ సిద్ధాంతి కారణము తర్వాత వచ్చే నాలుగు అభ్యాస ప్రకరణము చివరిలో వచ్చే రెండు ఏంటంటే ఆ యొక్క కర్మ ప్రకరణం ఈ అభ్యాస ప్రకరణంలో శ్వాసే గురువు అన్నది మొట్టమొదటి సూత్రం ఆ గురువు గారి దగ్గర తిష్ట వేసుకుని కూర్చోవాలి ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఎవరిలో ఎంత తపన ఎంత ఎక్కువగా ఉంటే తాను మోక్షగామి కావాలని చెప్పేసి తాను ఒక ఎన్లైన్ మాస్టర్ కావాలని చెప్పేసి తాను ఒక బుద్ధుడు కావాలని చెప్పేసి ఎంత తపన ఉంటే అంత ఎక్కువగా చేయవాలి కనీస పక్షంగా ఎవరి ఎంత వయస్సు ఉంటుందో అన్ని నిమిషాలు ఖచ్చితంగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాస ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఉంచాలి అంటే పదేళ్ల పిల్లవాడు పది నిమిషాలు ఇరవై ఏళ్ల పిల్లవాడు ఇరవై నిమిషాలు ముప్పై ఏళ్ల పాప మరి ముప్పై నిమిషాలు యాభై ఏళ్ళ పాప మరి యాభై నిమిషాలుగా ఎవరి వయస్సు అన్ని నిమిషాలు ఖచ్చితంగా కూర్చోవాలి ఏక ధన ధ్యాన గురువు ఎవరు శ్వాస మనం ఎంత సమయం కేటాయించాలి మీరు ఎంత సమయం కేటాయిస్తే అంత సాధనవు మీరు ఐదు నిమిషాలు సంగీతం కేటాయిస్తే ప్రతిరోజు ఐదు రోజు ఐదు గంట ఐదు నిమిషాల సాధన అవుతుంది ఐదు గంటలు కేటాయిస్తే ఐదు గంటలు సాధన అవుతుంది సంగీతం మరి రోజుకి ఐదు నిమిషాల సాధన చేస్తే అది ఎప్పటికాను అది సాధన అనిపించుకోదు మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు ఏదైనా సాధన చేస్తే గానీ అది సాధన తీసుకోదు కనుక అంత సమయాన్ని కేటాయించాలి కనుక ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది కనుక ఆ సమయమే సాధన అన్నారు ఎక్కువ సమయం కేటాయిస్తే ఎక్కువ సాధన తక్కువ సమయం కేటాయిస్తే తక్కువ సాధన అసలు సమయమే కేటాయించలేదు అంటే సాధనే లేదు కనుక సమయమే సాధన క్రికెట్ ని సాధించాలంటే ఆ క్రికెట్ కి సమయాన్ని కేటాయించాలి సంగీతాన్ని సాధించాలంటే ఆ సంగీతానికి సమయాన్ని కేటాయించాలి ఒక పుస్తకం వ్రాయాలంటే దాన్ని వ్రాయడానికి సమయాన్ని కేటాయించాలి ఒక పుస్తకం చదవాలి అంటే ఆ పుస్తకం చదవడానికి సమయాన్ని కేటాయించాలి కనుక ధ్యానం చేసుకోవాలి అంటే ధ్యానానికి సమయాన్ని కేటాయించాలి ఆ సమయాన్ని కేటాయించడమే సాధన అవుతుంది కనుక సమయమే సాధన అని చెప్పేసి ఐదవ రత్నంగా మనం పేర్కొంటున్నాం మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము రెండవది జీవుడే దేవుడు మూడవది దేహమే దేవాలయము నాలుగవది శ్వాసే గురువు ఐదవది సాధనా పట్టు పట రాదు పట్టి విడు వగరాదు పట్టు పట్టి పట్టవల్ పట్టి విడు కడి చుడ మేలో మేలో పట్టు పట్టరాదు పట్టి విడవగా రాదు పట్టు పట్టినే బిగే పట్టవలే పట్టి విడుట కంటే పడి చచ్చుట మీద విశ్వాభిరామ నేను రవేమ అంటే పట్టుబట్టాలి అంటే సంగీత పట్టు జీవితం అంత సంగీతానికి అంకితము నేను అప్పుడు బాలమీ కృష్ణ జీవితం అంతా క్రికెట్ కి అంకితం అప్పుడు నేను సునీల్ గవాస్కర్ అవుతాను జీవితం అంతా కూడాను పెయింటింగ్కి అంకిత అప్పుడు నేను లియోనార్డో డావిన్సీ అవుతాను జీవితం అంతా రచనకు అంకితము నేను కాళిదాసుని అవుతాను జీవితం అంతా ధ్యానానికి అంకితము నేను పతంజలిని అవుతాను నేను బుద్ధుడిని అవుతాను చూసాడు అంటే ఆ జీవితాన్ని అంతా ఆ సమయాన్ని అలా కేటాయించాను నేను ఇవన్నీ ఎలా సాధించాను నా జీవితంలో నా పెద్ద పెళ్ళాన్ని పక్కన పెట్టి పిల్లల్ని పక్కన పెట్టి మిత్రుల్ని పక్కన పెట్టి అన్నిటినీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి అన్నింటినీ పక్కన పెట్టి ధ్యాన సాధన చేసే నేను సంగీతం కూడా అభ్యాసం చేశాను ఎన్నో గంటలు సంగీతం అభ్యాసం కోసం పెట్టాను కనుక నాకు ఆ సంగీతం జోషిండి ద్వారం వెంకటస్వామి నాయుడు అవుతాం పండిత్ రవిశంకర్ లో అవుతాం అవుతాం కనుక అంత సమయాన్ని కేటాయించాలి సాధన కోసం ఆ సమయమే ఆ కేటాయింపబడిన సమయమే సాధన కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా గంటలు గంటలు గంటలు గంటలు గంటలు గంటలు ధ్యాన సాధన చేసిన వాళ్ళు కనుకనే ఆ యొక్క ఆనందం సిద్ధించింది ఏమిటి సిద్ధిస్తుందంటే ఆనందం సిద్ధిస్తుంది ఏ ఆనందం అంటే ఆత్మానందం ఏ ఆనందం అంటే బ్రహ్మానందం మూడు రకాల ఆనందాలు ఉన్నాయి విషయానందం భజనానందం ్రహ్మానందం విషయానందం అంటే ఒక జిలేబీ తిన్నాం అనుకోండి ఆహా బాగుంది ఆనందంగా ఉంది అది విషయం వస్తువు వచ్చిన ఆనందం అయితే సంగీతం పాడుకున్నాం అనుకోండి అందరే వంద వేసింది పాడుకుంటుంటే ఇది రస్కుల్లా ఆనందం కాదు నేనే విషయం ఏమి భుజించలేదు ఇది భజనలోంచి ఆ సంగీతం లోంచి ఆ నాదంలోంచి వచ్చిన ఆనందం భచనాన ఇకపోతే ధ్యానం అందులో సౌండ్ లేదు మనసు నిర్మలం అయిపోయింది ఆత్మీయ పరబ్రహ్మం తెలుసుకున్నాం తెలుసుకున్నాం ఆహా అది బ్రహ్మానందం కనుక సాధనలోంచి ఏమొస్తుందంటే ఆనందం వస్తుంది కనుక ఆ సమయాన్ని కేటాయించాలి సంగీతంలో బాగా సమయాన్ని కేటాయిస్తే సుస్వరం వస్తుంది ఆ సమయాన్ని కేటాయించకపోతే అపస్వరం కలిగే కనుక మీడియా ఫ్రెండ్స్ శ్వాస అని గురువు దగ్గర అధిక సమయాన్ని కేటాయిస్తూ పోతుంటే అది సాధనంగా పరిణామం చెబుతూ ఆ ఆనందం అనే సిద్ధత్వాన్ని మనకి కలిగిస్తుంది నేను శరీరం కాదు ఆత్మను అలాగే ప్రతి ఒక్కటి కూడా శరీరం కాదు ఆత్మ తర్వాత మమాత్మ సర్వభూత ఆత్మ ఆత్మే పరబ్రహ్మము కటాకాశమే చిరాకాశం అని తెలుసుకున్నప్పుడు అంత ఒకటే అని తెలుసుకున్నప్పుడు ఇంకా ఆ జీవుడిలో సర్వ మలాలు తొలగిపోయాయి సర్వ కమలాలు వికసించుకున్నాయి అది ఆ యొక్క సాధన సమయమే సాధన సాధన ద్వారా వచ్చే సిద్ధత్వం ఈ మధ్యలో మనకి ఎంతో అసహనంగా ఉంటుంది ధ్యానంలో కూర్చుంటాము లేచిపోబుద్ది అసలు అక్కడ ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ జరుగుతుంది అని చూడాలనిపిస్తుంది ఇక్కడేమో నేను ధ్యానం చేయాలి అక్కడేమో క్రికెట్ ఆడుతున్నారు క్రికెటా ధ్యానమా వదిలిపెట్టేసి క్రికెట్ పోతే వాళ్ళకి క్రికెట్ ఇంపార్టెంట్ ధ్యానం కన్నా క్రికెట్ వదిలిపెట్టేసి ధ్యానం చూసాడనుకో వాళ్ళు క్రికెట్ కన్నా ధ్యానం ఎక్కువ దేనికి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తామో జీవితంలో దేని వెంట ఎక్కువగా పడతామో అది మనకి లభ్యం అవుతుంది దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదో దేని వెంట పడలేదో అది మన దగ్గరకి ఎలా వస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కువ సమయాన్ని కేటాయించాలి సాధనకు మధ్యలో ఎన్నో అవంతరాలు వస్తుంటాయి అసహనముగా ఉండరాదు సహనముగా ఉండవాలి నిజమే అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ ధ్యానం చేస్తున్నాను నిజమే ఆ పక్కన పెళ్లా ఉంది కానీ ధ్యానం చేస్తున్నాను పక్కన పిల్లలు ఉన్నారని నీక ధ్యానం చేస్తున్నాను పక్కన పక్కింట్లో కొట్లాడుకుంటున్నారు నీకు ధ్యానం చేస్తుంది మరి వాళ్ళు కొట్లాడుకుంటే నాకు ఇక్కడ అసహనంగా ఉంది కానీ నువ్వు సహనము పాటించవలే సహనమే ప్రగతి ప్రతి చిన్న ఆటంకానికి నువ్వు కళ్ళు ధరిచేసి వెళ్ళిపోతుంటే అంటే సహనాన్ని లేక అసహనంతో వెళ్ళిపోతుంటే నువ్వు ఎప్పుడు ముందుకు వెళ్ళేది ఒక అడుగు ముందుకేస్తే రెండు అడుగులు వెనక్కి వేసినట్టు అసహనం సో మై డియర్ ఫ్రెండ్స్ సహనం ఉంటే అంటే వెనక్కి అడుగు లేనే లేదు ముందరికి అడుగు వేసుకుంటూనే పోతాం కనుక ముందు అడుగు వేసుకుంటూ పోవడమే దాని పేరు ప్రగతి పురోగతి ఒక అడుగు ముందుకి రెండు రోజులు వెనుకేస్తే అది తిరోగతి కనుక అసహనంతో అందరూ వదిలిపెట్టేస్తున్నారు నా దగ్గరికి చాలా మంది ఫ్లూట్ నేర్చుకోవడం కోసం వచ్చారు ఒక రోజు వస్తారు రెండు రోజులు వస్తారు వారం రోజులు వస్తారు నేను వాడు కూర్చోబెడతాను గంట సేపు అసహన వయ అంటాను వాడు రోజు చూస్తే ఇలా చూస్తాడు మూడు రోజులు పక్కా కనపడతాడు అవుట్ వాడు ఆ కష్టాన్ని సహించలేడు మరి ఎంతో కష్టాన్ని సహిస్తే గానీ ఏ విద్య కూడా రాదు అలాగే సంసారంలో ఎన్నో కష్టాలుంటాయి ఆ కొత్తగా పెళ్లి చేసుకున్నవాడు భార్యాభర్తలు సంసారంలో ఎన్నో కష్టాలు పడ్డాయి మరి అన్ని వస్తుంటాయి అప్పుడే సంసారంలో లేకపోతే చిన్న కష్టం దుఃఖపు విడిపోతుంది భగ్నం అయిపోతుంది నిస్సారం అయిపోతుంది అందుక ఆ సంసారంలో ప్రగతికి కూడా నువ్వు కారణము సంగీతం నేర్చుకోవడంలో కూడాను ప్రగతి కారణము సహనమే ధ్యాన విద్యాభ్యాసంలో కూడాను ప్రగతికి మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము రెండవది జీవుడే దేవుడు మూడవది దేహమే దేవాలయము నాలుగవది శ్వాసే గురువు ఐదవది సమయమే సాధన ఆరవది సహనమే ప్రగతి ఈ సాధన ప్రకరణంలో ఏమవుతుందంటే మనకి అనుభవాల పరంపర వస్తూ ఉంటుంది సంగీతం నేర్చుకుంటుంటే ఒక్కొక్క రాగము నేర్చుకుంటుంటాము కళ్యాణ రాగం నేర్చుకుంటాము శంకరాభరణం నేర్చుకుంటాము మోహన రాగం నేర్చుకుంటాము సకల తారాలు నేర్చుకుంటాము తీర్థం నేర్చుకుంటాము అంటే ఒక్కొక్క రాగము ఒక్కొక్క అనుభవం ఒక్కొక్క సంగతి ఒక్కొక్క అనుభవం అనుభవాల పరంపర అలాగే పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు ఒక ఓషో పుస్తకం చదువుతాము ఒక సోఖర్టీ పుస్తకం చదువుతాము ఒక స్వామి రామ పుస్తకం చదువుతాము యోగానంద పరమ పుస్తకం చదువుతాము లెగ్ పేటర్ పుస్తకం చదువుతాము రన్ని పిసిని పుస్తకం చదువుతాము లేకపోతే ఒక కాళిదాస్ చదువుతాము లేకపోతే ఒక విశ్వనాథ సత్యనారాయణ చదువుతాము ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క అనుభవం అలాగే లోకంలో వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మనిషిని కలుస్తాము ప్రతి మనిషి ఒక్కో మనిషి ఒక్కొక్క అనుభవం లోకంలో ఎంతో తిరిగితే ఎంతో మంది మనిషితో కలుపు కలిసి ఉంటే ఆ లోక అనుభవం వచ్చినప్పుడు ధ్యానంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తాయి ఆ అనుభవాల పరంపరే ఎంత అనుభవాలు ఉంటే అంత జ్ఞానము కనుక అనుభవమే జ్ఞానము అనుభవం లేకపోతే జ్ఞానం లేదు పుస్తకాలు చదివితే పుస్తక జ్ఞానం వస్తుంది కనుక దాన్ని రుచి చూస్తే అనుభవాన్ని రుచి చూస్తే మరి దాని అనుభవ జ్ఞానం పుస్తకాలు చదువుకుంటే ఉపనిషత్తులన్నీ చదివి నూట ఎనిమిదో ఉపనిషత్తు చదివితే ఆత్మే పరాబ్రహ్మము మనం తెలుసుకుంటాం కానీ మన కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ గురువు గారికి ప్రణామంతో కూర్చుని గంటలు గంటలు సాధన చేస్తూ సహనముతో ఆ వీడి ఆ పురోగతిలో ఎన్నో అనుభవాలు స్థూల శరీరంలోంచి సూక్ష్మ శరీరం విడిపోవడములోంచి కారణ శరీరం విడిపోవడము కారణ శరీరం నుంచి మహాకారుల శరీరం విడిపోవడము మనం అనేక జన్మలు చూడడము అనేక లోకాలు పోవడము లోప్రాంప పుస్తకాలు చదవండి తెలుస్తుంది కనుక యోగానంద పరమాంస పుస్తకాలు చదవండి తెలుస్తుంది ఈ యొక్క ధ్యాన అనుభవాలు ఏంటో స్వామి రామ పుస్తకాలు చదవండి తెలుస్తుంది అలాగే కొన్ని లక్షల మంది ఆ అనుభవమే జ్ఞానము అనమాట పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఆత్మే పరబ్రహ్మము రెండవది జీవుడే దేవుడు మూడవది దేహమే దేవాలయము నాలుగవది శ్వాసే గురు ఐదవది సమయమే సాధన ఆరు సహనమే ప్రగతి ఏడు అనుభవమే జ్ఞానము ఈ యొక్క ఏడవ సూత్రము అనుభవమే జ్ఞానము అన్నది చాలా కీలకమైన అది అది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు హైదరాబాద్ గురించి నేను ఒక మ్యాప్ లో చూశానుకోండి నేను ఎక్కడో మెద్రాస్ లో ఉంటుంటాను చెన్నైలో ఉంటుంటాను పుస్తకం రూపాల హైదరాబాద్ లో గురించి అలా ఉంది ఇలా ఉంది చార్మినార్ ఉంది ట్యాంక్ బండ్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇవన్నీ మనం నేను చెన్నైలో కూర్చుని పుస్తక రూపంలో చదువుకున్నాను అంటే అది జ్ఞానము కాదు ఎందుకంటే నేను హైదరాబాద్ ఎప్పుడు రాలేదు నేను గనక హైదరాబాద్ వచ్చి ఆ చార్మినార్ ఎక్కి చూసి ట్యాంక్ బండ్ చూసి ఉస్మానియా యూనివర్సిటీ చూసి మరి ఇవన్నీ చూస్తే అప్పుడేమంటానంటే నీకు హైదరాబాద్ గురించి అనుభవం ఉంది అంటే ఆ అనుభవము జ్ఞానం అలాగే నేను పుస్తక పరంగా ఏదో ఉపనిషత్తు చదివి చాందోగ్య ఉపనిషత్తు చదివి ముండాక ఉపనిషత్తు చదివి లేకపోతే భగవద్గీత చదివి బ్రహ్మ సూత్రాలు చదివి మరి శంకర భాష్యం చదివి నేను దేవుడిని నేను పరబ్రహ్మాన్ని దేహం దేవాలయం అనుకుంటే ఆ విధంగా తెలుసుకోవడమే మరి తెలుసుకోవడమే కానీ అనుభవము అంటే నువ్వు స్వంతంగా కూర్చుని కళ్ళు రెండో మూసుకుని నీ శ్వాస మీద జాత పెట్టి నీ చిత్త వృత్తి నిరోధం గావించుకుని ఆ యొక్క విశ్వశక్తి యొక్క ప్రాణశక్తి ఆ యొక్క ఆవాహన చేసుకుని నాడీ మండలం శుద్ధమైన తర్వాత అనేక జన్మల నుంచి వచ్చిన ఆ యొక్క కర్మ అంతా ప్రక్షాళనమైన తర్వాత ఒక దువచక్షను వికసించుకుని నువ్వు అన్ని గత జన్మలన్నీ చూసుకుని రావయే పరిస్థితులను చూసుకుని అనేక లోకాలు దర్శించి త్రికాల జ్ఞానం సంపాదించి మరి అంత జ్ఞానసారమంతా తెలుసుకున్నప్పుడు దాని పేరు అనుభవము సో నువ్వు పుస్తక పరంగా నువ్వు ఆధ్యాత్మికత నేర్చుకుంటే దాన్ని జ్ఞానము అనవు పాండిత్యం కనుక పాండిత్యం వేరే జ్ఞానం వేరే థీరీ నేర్చుకుంటే పండితుడు దాని అనుభవంలో తెచ్చుకుంటే వాడు యోగి సో థీరీ వస్తే దాన్ని పాండిత్యం అంటాము అనుభవం వస్తే దాన్ని జ్ఞానము అంటాం అందుక అనుభవమే జ్ఞానము మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ లోకి ఎవరైనా రాగానే ఫస్ట్ ఏం చేస్తాము కళ్ళు నుండి మూసుకో నువ్వు శ్వాస మీద దాచిపెట్టు గంట సేపు లేవద్దు నీ కష్టం అనిపిస్తుంది మళ్లీ కూర్చో మళ్లీ రేపురా మళ్ళీ కూర్చో మళ్ళీ ఎల్లుండిరా మళ్ళీ కూర్చో అంతే కూర్చోవడమే పని గంటలు గంటలు కూర్చో అంతే ఆ కూర్చోగా కూచగా ఆ మూడో కన్ను విప్పారుతుంది ఆ యొక్క శక్తి పడగ అంటారు అది వేయి పడగల పాము కావాలి కనుక ఆ కుండలిని శక్తి అనేసి వేయి విధాలుగా దాన్ని అది విస్తరించి అది వేయి శక్తులు సంపాదించుకోవాలి అది వేయి రూపాలు ధరించాలి అది వేయి మణులను ప్రసాదించాలి మనకి సో అది కొండాలని అది అది ఒక వెయ్యి పడగల పాము కావాలి సహస్రదళ కమలం కావాలి అంటే వెయ్యి రేకులు ఉన్న కమలం కావాలన్నట ఇదంతా అనుభవం నువ్వు పుస్తకం చదివే భగవద్గీత ప్రస్తుతం ఇక్కడ వెయి దళాల కమలం ఏమి రాదు నువ్వు ధ్యానం చేస్తుంటే అపారమే విశ్వమయ శక్తి నీకు సంపాదించుకుంటూ ఉంటే రోజుకింత రోజుకింత మనం కష్టపడి సంపాదిస్తున్నప్పుడు రోజుకింత బ్యాంకులో వేస్తూ వేస్తూ వేస్తూ లక్షాధికారి కోటీశ్వరుడు మరి మరి మహామహాకోటేశ్వరుడు అయినట్టే మరి బిర్లా టాటా దగ్గర కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నట్టే ధ్యానం చేస్తుండే చేస్తుండే చూస్తే కొండాలనే విశ్వమయ ప్రాణ శక్తి అది చూసుకుని తీసుకుంటూ అది గొప్ప శక్తివంతమై ఆ కుండాశక్తి ఏ పడగల పాముగా అవుతుంది సహస్ర ఫణిషాయి అంటే సహస్రదుల కమలం అప్పుడు అది జ్ఞానం బ్రహ్మాష్మి ఆత్మే పరబ్రహ్మా దేవుడే దేవుడు నలుడే నారాయణుడు అప్పుడు నలుడు నారాయణుడు అంటే ఆ అనుభవం అప్పుడు ఆ జ్ఞానం వస్తుంది అప్పుడు ఒక బుద్ధుడు అవుతాడు ఆ ధ్యానం చేయకముందు శుద్ధో తన పుత్రుడు ఆ ఐదున్నర సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత మహాపరినిర్వాణం పొందిన తర్వాత అతను శుద్ధో పుత్రుడు కాదు అతను గౌతమ బుద్ధుడు ఎక్కడ శుద్ధో పుత్రుడు ఎక్కడ గౌతమ బుద్ధుడు అంటే అక్కడ అనుభవం ఉంది ధ్యానం యొక్క అనుభవం ఆయన మహా జ్ఞాని అయ్యాడు ఆ ధ్యానం వల్ల ఆ ధ్యాన అనుభవాల వల్ల ధ్యాన అభ్యాసం వల్ల జ్ఞానము వచ్చినది కొంత ధ్యానం చేస్తే కొంత జ్ఞానం వస్తుంటది ఇంకొచ్చి ఎక్కువ ధ్యానం చేస్తుంటే ఇంకొచ్చి ఎక్కువ జ్ఞానం వస్తుంటుంది గొప్ప ధ్యానంలో గొప్ప జ్ఞానం వస్తుంది ధ్యానమే లేకపోతే ఆ జ్ఞానమే లేదు కనుక ఆ ధ్యాన అనుభవాలనే జ్ఞానము అను కనుక అనుభవమే జ్ఞానం శ్వాస అనే గురువుగారి దగ్గర చేరి ఎంతో సమయాన్ని దాన్ని కేటాయించి సాధనంతో ముందుకు పోతూ సహనంతో ఉంటూ అసహనం వహించకుండా పురోగతిని సాధిస్తూ ఎన్నో అనుభవాలని ధ్యాన అనుభవాల్ని సూక్ష్మ శరీర కారణ శరీర మహాకారణ శరీర అనుభవాలను రోగు ఉంటే ఆ అనుభవాల కుట్టే ఎలాగైతే ఒక భ్రమణము మరి ప్రతి పువ్వులోంచి ఒక చిన్న మకరంత బొట్టు తీసుకొచ్చేసి మరి తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చి ఒక పేద తేనె తేనె తట్టు చేస్తుందో అలాగే ప్రతి అనుభవంలోంచి ఇంత ఒక చిన్న బొట్టు జ్ఞానం వచ్చి ఇంకో అనుభవం నుంచి ఇంకో చిన్న బొట్టు జ్ఞానం వచ్చి బొట్టు బొట్టు బొట్టు బొట్టు బొట్టు ఒక మహాసముద్రం ఆ మహాసముద్రాన్ని జ్ఞానము వాడు మహాజ్ఞాని వాడు సోకర్టీస్ రా వాడు పతంజలి వాడు బుద్ధుడు రా మహాజ్ఞాని అది అనుభవాల పరంపర ఎన్నో అనుభవాలు ఆ లేకపోతే జ్ఞానం లేదు నువ్వు చెన్నై నగరవాసివైతే నీకు చెన్నై అనుభవము హైదరాబాద్ నగరవాసివైతే నీకు హైదరాబాద్ అనుభవం ఢిల్లీ నగరవాసి అయితే ఢిల్లీ అనుభవము ధ్యానం అనే యొక్క వాసివైతే నీకు ధ్యాన అనుభవము ధ్యాన జ్ఞానము కనుక మీడియా ఫ్రెండ్స్ ఆ అనుభవమే జ్ఞానము ఇది ఏడవ రత్నం పిరమిడ్ నవ రత్నాలలో జ్ఞానరత్నాలలో ఏడవ రత్నం అనుభవమే జ్ఞానము కనుక నేను గత జన్మల్లో ఎంతో వచ్చేసి నా అనుభవం సంపాదించాను కనుక ఈ జన్మలో నాకు ఇలా ముట్టుకుంటూనే వచ్చేసింది అది ముట్టుకునేంత వరకు ఏమిటో తెలియదు కానీ అలా ముట్టుకోగానే నాకు మొత్తం అంతే తెలిసిపోయింది గౌతమ బుద్ధుడు కూడాను అనేక జన్మల కిందటే హరిహంతు ఆ తర్వాత ఎన్నో జన్మలు బోధిసత్వుడు తర్వాత ఆ జన్మల బుద్ధుడు కనుక అలా ముట్టుకోగానే ఆనాపాన సత్య అన్న దాన్ని ముట్టుకోని వచ్చేస్తాడు అలాగే అంతటి పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ మాస్టర్ కూడాను ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను గౌతమ బుద్ధుడు దాకా ఎన్నో జన్మల కిందటే ఎన్నో జన్మల బోధిసత్వుడు అంటే కొంతమంది కూడా ధ్యాన ఈ రోజు ఈ జన్మలో ప్రపంచానికంతా తిరిగి ప్రతి ఊరికి చాటి వెళ్ళి ఎదుగెత్తి మరి చెప్పే వాళ్ళే బుద్ధులు లాంటి వాళ్ళే ప్రతి పిరమిడ మాస్టర్ కనుక అలా ముట్టుకోగానే ఈ జన్మలో వచ్చేసింది అంత ఈజీగా వచ్చేసింది అంటే ఏది ఈజీగా రాదు జన్మ జన్మ పరంపరలో వస్తుంది బాలమరళి కృష్ణకు మంగళం బాల్యమ కృష్ణ గారికి ఏ చిన్నప్పుడే సంగీతం వచ్చేసింది అలా ముట్టుకుంటే వచ్చేసింది ఎందుకలా వస్తుంది ఆయనకి అంటే ఆయన గత జన్మలో అంత సాధించాడు మై డియర్ ఫ్రెండ్స్ త్యాగరాజ్కి అంత గొప్ప సంగీతం ఎలా వచ్చిందంటే ఆయన గత జన్మలో సాధించాడు ముసాట్ నాలుగేళ్ల వయసులో గొప్ప రచన సంగీత రచన చేశాడంటే మరి ఆయన గత జన్మలోనే అంత సాధించాడు ప్రహ్లాదులు అయితే చిన్నప్పుడే మొత్తం ఆయన సాధించాడంటే గత జన్మలోనే సాధించాడు కనుక జన్మ పరంపరలో మనం అనేక జన్మ పరంపరలో వస్తుంటాము ఒక్కొక్క జన్మలో మనం ఒకంత ఇంత ఇంత పొట్టు పొట్టు కొట్టు చేసుకుంటూ చివరి జన్మలో అలా ముట్టుకోగానే మనకి అంతా తెలిసిపోతుంది కేవలం ఆ జన్మలో వచ్చింది కదా అది అది అనుభవాలు పట్టి జన్మ జన్మల నుంచి వస్తున్నాడు కనుక ఆ మొత్తం అనుభవం అంతా వెరసి జ్ఞానము అంటాం అది ఏడవ పిరమిడ్ జ్ఞాన మొత్తం తొమ్మిది కనుక ఆ జ్ఞానం వచ్చేసిన ఏం చేస్తాము ఆ జ్ఞానంతో జ్ఞానంతో పక్క వాళ్లకు మనము సూచనలు ఇస్తాం నేను ధ్యానం చేసి నా తరగా నొప్పి పోగొట్టుకున్నాను నా క్యాన్సర్ పోగొట్టుకున్నాను నా మనశ్శాంతి లభించింది నువ్వు కూడా అదే ధ్యానం చేసి నీ తరగా పోగొట్టుకో నీ క్యాన్సర్ పోగొట్టుకో నీ మనశ్శాంతిని సంపాదించుకో నీ మూడో కర్మల్ని వికసింపజేసుకో నేనేది పొందాను నువ్వు అదే పొందు కనుక దాన్ని ఆ జ్ఞానాన్ని పదువుడికి నలుగురికి చెప్పడం అనేదే ఆ జ్ఞాన ఆ దానమే ధర్మం డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు దానం చేస్తే ధర్మము మరి అనుభవం ఉన్నవాళ్ళు అనుభవాన్ని గురించి అందరికి చెప్తే అనుభవాన్ని ఇవ్వలేము డబ్బుని ఇవ్వగలం అనుభవాన్ని ఇవ్వలేం కానీ మన అనుభవం గురించి అందరికి చెప్తూ వాళ్ళందరూ విని ఓహో నువ్వు చేసావు నీ కూడా వచ్చింది మరి మేము చేసిన చేస్తాం మాకు వస్తుంది కదా అంట అది ధర్మం దానమే ధర్మము ఒకనొక భిక్షగా మన దగ్గర కూర్చోమంటాడు బాబు ధర్మం చేయండి అయ్యా అంటాడు చూసారా అంటే నాకు ఏదన్నా అది నీకు ధర్మం నీ దగ్గర ఉంది నా దగ్గర లేదు నాకు తినడానికి లేదు ఆకలిగా ఉంది ఏదన్నా పెట్టు ఇప్పుడు నాకు నీకు నాలుగు రొట్టెలు నీ దగ్గర ఉన్నప్పుడు రెండు రొట్టెలు నువ్వు తిని ఇంకో రెండు రొట్టెలు పక్క వాళ్ళకి ఇవ్వడం ధర్మం చేయడం ఆ రెండు రొట్టెలు అంటే దానం చేయడము మరి ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయడము అది మరి నువ్వు రెండు రెండు రొట్టెలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే దానం కాదు అలా ఇచ్చేయాలంటే అది దానం దానికి అది ధర్మం నువ్వు రెండు రూపాయలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే రెండు రొట్టెలు ఇచ్చి పది రూపాయలు తీసుకుంటే అది వ్యాపారం అవుతుంది నువ్వు రెండు రొట్టెలు వాడికి ఇచ్చేస్తే మళ్ళీ దాని గురించి ఏమి ఆలోచించకుండా ప్రతిఫలం ఆశించకుండా అది దానం అవుతుంది ఆ దానము ధర్మం ధ్యానం నేర్పిస్తాను నాకు వెయ్యి రూపాయలు ఇయ్యి అంటే నువ్వు ఆ ధ్యానాన్ని దానం చేసావా లేదా దాని నువ్వు వ్యాపారం చేస్తున్నావా కనుక ఆ ధ్యానాన్ని దానం చేయాలి నీ అనుభవాలను అందరికీ చెప్పాలి వాళ్ళ దగ్గరించి ఏది ఆశించకుండా ఆ దానము నీ ధర్మం మా గురువు గారు నాకు సంగీతం నేర్పించారు ఆయనకి నేనేమి డబ్బులు ఇవ్వలేదు ఆయన నాకు ఆ సంగీత జ్ఞానాన్ని దానం చేశారు అది ఆయన ధర్మం అలాగే నా దగ్గరికి ఎవరు వచ్చినా కూడా నేనేమి డబ్బులు తీసుకోను ఎందుకంటే నేను ధర్మయుతుడను డబ్బుల కోసం ఇంకేదైనా ఉద్యోగం చేస్తాం కూర మండల ఫర్టిలైజర్ ఉద్యోగం చేశాను నాలుగు రాళ్ళు సంపాదించడం కోసం ప్రణా మిడ్డల్ని పోషించడం కోసం అంతేకాని ధ్యానాన్ని అడ్డం పెట్టుకుని నేను డబ్బులు సంపాదించలేదు ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం అందరికీ ఇస్తున్నాను వాళ్ళు ఇస్తే వాళ్ళు నాకు తిరిగి దానం చేస్తే ఒక రొట్టె రెండు రొట్టెలు రెండు ముక్కలు అది తింటున్నాను నేను వాళ్ళకి దానం చేస్తున్నాను నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు నాకు దానం చేస్తున్నారు పరస్పరము ధర్మంలో జీవిస్తున్న వారు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఈ దానమే ధర్మము అనబడుతుంది ఇది ఎనిమిదవ పిరమిడ్ జ్ఞానరత్నం అంటే నీ దగ్గర అనేక అనుమాలు అనుభవాలు వచ్చిన తర్వాత అనుభవాలు అందరికి చెప్పాలి అన్నీ పిల్లలు చూడోయి నాకు అంతకుముందు ధ్యానం లేదు ఈ మధ్య నేను ధ్యానం నేర్చుకున్నారు ఒక పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వెళ్ళి వాళ్ళేమో శ్వాస మీద ధ్యాసం చెప్పారు నేను కూర్చున్నాను మొట్టమొట్టని కూర్చున్నాను నాకు అన్నకేమీ కాలేదు బోరు కొట్టింది విసుగు వచ్చింది కానీ ఇంకో ఏమీ పని లేక మళ్లీ వచ్చే రోజు కూడా వెళ్ళాను మళ్ళీ కూర్చున్నాను కూర్చోమని కూర్చున్నాను వారం రోజుల్లో ఒక విచిత్రం జరిగిపోయిందో నాకు కొన్ని నెలల నుంచి ఉన్న నొప్పి పోయిందోయ్ అంట నేనేమి మందులు వేసుకోలేదు మాకు వేసుకోలేదు ఆకులు లేవు అలములు లేవు డాక్టర్ దగ్గర పోలేదు ఊరికి అలా కూర్చున్నానంతే రోజుకి మూడు గంటలు కూర్చోమని చెప్పారు వేరే ఏ పని లేక కూర్చున్నాను ఎన్నో లక్షల రూపాయలు డాక్టర్ కోశాను కానీ అక్కడ ఏమీ కాలేదు ఇక్కడ మొత్తం తలకాయ నొప్పి కొంచెం ఉన్నాను చెప్పలేనంత ఆనందంగా ఉన్నాను నాకు తలకాయ నొప్పి చేయలేదు అంటే ఈ అనుభవం చెప్పినప్పుడు అనుభవం మనం దానం చేశాం నాకున్న జ్ఞానాన్ని అనుభవ జ్ఞానాన్ని నేను పక్క వాళ్ళకి చెప్పాను అంటే నేను దానం చేశాను అది నా ధర్మం వాడు కూడా విని వాడు కూడా ధ్యానం చేస్తే వాడు లాభం వాడు పక్క వాళ్ళకి దాన్ని దానం చేస్తాను ఈ విధంగా పిరమిడ్ మాస్టర్లు తాము ఇంకొకళ్ళ దగ్గర విని ఇంకొక పిరమిడ్ మాస్టర్ దగ్గర విని ధ్యానాన్ని అర్థం చేసుకును అర్థం చేసుకో మొత్తం మీద అభ్యాసం మొదలుపెట్టి క్రమక్రమంగా అభ్యాసంలో ద్వారా అనుభవాలన్నీ పొంది పొంది పొంది అటన్నింటిని అనేది పంచి పంచి పంచి పంచి ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో లక్షలాది మంది ధ్యానులు ధ్యాన యోగులు సహస్ర దళ కమలలో ఉండేవాళ్లు బ్రహ్మర్షులు బ్రహ్మజ్ఞానులు ఉన్నారు కనుక ఆ అదంతా దాన ధర్మం వల్లనే ఆ గొప్ప ధ్యాన సామ్రాజ్యము ఒక ధ్యాన ప్రపంచము ఇప్పుడు ఏర్పడింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి యొక్క పద్దెనిమిది సూత్రాల ప్రణాళికలో ఒకానొక పాయింట్ ఏంటంటే శుల్కము తీసుకోరాదు నిశుల్కముగా ఉండవలే నీ యొక్క ధ్యాన బోధ ఎవరు లేదు నిశుల్కము కానీ అది దానమైంది అక్కడ నిశుల్కం ఉంది కనుక అది దానమైంది శుల్కముతో ఉండి ఉంటే అది వ్యాపారం అయ్యేది దానమైందని కాదు వ్యాపారం తప్పకుండా చేయాల్సిందే పట్టి అప్పటి కోసం ఏ వ్యాపారం అనేది చేయొచ్చు కానీ ఆధ్యాత్మికత అనేది వ్యాపారం అనేది రెండూ చుట్టెదురు ప్రాపంచికంలో వ్యాపారం సరి అనేది ఆధ్యాత్మికంలో వ్యాపారం సరికానిది వ్యాపారం అంటే అది ఆధ్యాత్మికత కానే కాదు అక్కడ దానమనే ధర్మం అనే విరాజల ఆ ధర్మంలోంచే నీ కనుక ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గొరువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము ఎనిమిదవది దాన మైడియర్ ఫ్రెండ్స్ దానమే ధర్మము అని తెలుసుకున్నాం ఇంకా ఆఖరి మన పిరమిడ్ జ్ఞానరత్నం ఏమిటయ్యా అంటే ధర్మమే పుణ్యము ఉపురంబు నొక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషుల పుణ్య పురుషులు వేర వేర వేరయ పురుషులలో పుణ్య పురుషులు వేరయా విశ్వధాభిరామ వినురవేమన్నాడు అంటే అందరూ పురుషులే అందరూ జీవులే కానీ పుణ్యజీవులు వేరే పుణ్య పురుషులు వేరే ఏమిటా పుణ్యము అంటే నిత్యము ధర్మంలో ఉండేవాళ్లే ఆ పుణ్యపోషం అంటే వారు రెండు రోజులకి ఒకరోజు నేను ధర్మం చేస్తాను మిగతా రోజులంతా నేను వ్యాపారం చేస్తాను అని అనుకుంటే వాడు ధర్మం చేశాడు కానీ నిత్య ధర్మంలో లేడు ఎల్లప్పుడూ ధర్మంలో లేడు ఏసు ప్రభువు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు గౌతమ బుద్ధుడు ఎల్లప్పుడూ ధర్మంలోనే ఉన్నాడు కనుక యోగి వేమన ఎల్లప్పుడూ ఆ యొక్క ధర్మంగా అంటే దానం ఇవ్వడం అనే ధర్మం అంటే తన సమయాన్ని అందరికీ ఇస్తుంది కనుక పుణ్య పురుషుడు మై డియర్ ఫ్రెండ్స్ దానమే ధర్మమైనప్పుడు ఆ దానాన్ని ప్రతిక్షణము చేస్తూ ఉండడమే ప్రతిక్షణము ఇంకొకటి కోసం ఆ సమయాన్ని స్తూ ఉండడమే నిత్యం జీవితాంతం ఆకర్ష్వాస వాళ్లకు మదర్ టెరస ఆవిడ మహాపుణ్యాత్మరాలు అంటే ఆవిడే జీవితాంతం ఇంకొకరి కోసమే సేవ చేసి మహాత్ముడు మరి గాంధీజీ గారు ఆయన ఎంతసేపు ఇంకోటి కోసమే ఆ హిందువులు ముస్లింలు చెప్పేసి ఎక్కడా హింస ఉండకూడదని చెప్పేసి ఆయన అలా నిరంతరం సేవ చేస్తూనే ఉన్నాడు ఇంకొకళ్ళ కోసం తన సమయాన్ని వెచ్చేస్తూనే ఉన్నాడు అది పుణ్య పురుషుడు వారానికి ఈరోజు నేను పుణ్యం చేస్తాను ఈ రోజు ధర్మం చేస్తానని చెప్పేసి మిగతా రోజులందరూ మనం సొంత స్వార్థము లాభము అవన్నీ చూసుకోవాల్సింది చూసుకుంటుంటే మనం కొంత ధర్మవర్తనము అవుతాము కానీ పుణ్య పురుషులము అని పిలువబడగాలం కనుక జన్మ యొక్క పరాకాష్ఠ ఏంటంటే పురుషోత్తముడు కావాలి పుణ్యపురుషుడు కావాలి అంటే నిత్యము ధర్మంలో ఉండవాలి మాస్టర్స్ అందరు పురుషులు ఉప్పు కప్పు రంబు నొక్క పోలికలు బయటిని చూస్తే ఎవడు పుణ్యపురుషుడు ఎవడు పాప పురుషుడు తెలియదు మొహం చూస్తే చూస్తే బట్టలు చూస్తే బయట నుంచి తెలియదు జీవితాన్ని చూస్తే తెలుస్తుంది వీడు పాప చరిత్రుడు వీడు పుణ్య చరిత్రుడు వీడు పాప పురుషుడు వీడంత అధర్మంలో జీవిస్తున్నాడు హాని చేస్తూ జీవిస్తుంటాడు చేపలను మేకలను తింటున్నాడు రామచంద్ర వీడు ఎంత పాప పురుషుడో ప్రతి జీవిని నలుపుకుని తింటున్నాడు పొద్దుకూడా చికెన్ మటన్ లేని ఉండలేడు వాడు ఎంత పాప పురుషుడో అంటే జీవికి హాని చేసేవాడు వాడు పాపం కనుక నిత్యము చికెన్ మటన్లు తినేవాళ్ళు ఎంత పాప పురుషులు బార్బారియన్స్ కనుక పుణ్యపురుషులు కావంటే నిత్యము అందరికీ లాభం సకల ప్రాణికోటికి లాభం చేస్తుండేవాడే ఆ చేపకింత అందం పెట్టి ఆ దోహకింత అందం పెట్టి ఆ యొక్క వివేకానందుడు ఆయన ఒకసారి ఆయన రామకృష్ణ పరమ ఆశ్రమం పెట్టేసి మన మిత్రులతో వెళ్ళి అక్కడ నీ కాసేపు ధ్యానం చేసి అన్నాడు ఆ యొక్క ఆగిపోయి కూర్చున్నాడు ధ్యానంలో వివేకా ఒక గంట అయిపోయింది రెండు గంటలు అయిపోయింది ఇంకా ఈ మిత్రుడు బయట వెయిట్ చేస్తున్నామంటే వీడు ఇంకా వస్తాడు బయటకు వస్తాడు కలిసేదని చెప్పేసి రాకపోయేసరికి రూపలు కలిగి చూశాడు ఒకవేళ ఒక చెట్టు దగ్గర ఒక నల్లగా ఏదో దుప్పటి వేసుకున్నట్టు ఏదో ఆ కాలం రాకడం దగ్గర పోయి చూస్తే అవన్నీ దోమలు రూపలు వివేకాలు ఉంటాడు అంటే ఆయన మొత్తం దోళతో ఉన్న కూడా ఆయన రక్తదానం చేశాడు కానీ ఆయన చాలా బంధం కాదు అంటే సకల వచ్చి ఏమి కోటికి అది కనుక మై ఇప్పుడు అలాంటి వాళ్ళు పులియో పొరుషులు ఇవ్వడమే పని వాళ్ళకంతో ఏదీ అక్కర్లేదు కనుక అది మన ఒక జీవుడు యొక్క గోల్ పుణ్య పురుషులు కావాలి పురుషోత్తములు కావాలి పురుషులలో మనం ఉత్తమోత్తమ స్థితిని పొందవలే ఉన్నతోన్నత స్థితిని పొందవలే అది ఎలా వస్తుందంటే అందరి కోసం పాటు పడటంలో ఆ యొక్క మదర్ టెరస మహాత్మా గాంధీ మరియు నెల్సన్ లాండలా మరియు మార్చన్ ఉత్తర కింగ్ అంటే మనం చెప్పుకోవచ్చు కానీ కావాలంటే పుణ్య పురుషుడు మిగతా వాళ్ళంతా ఉప్పు లాంటి వాళ్ళు లవణం తన స్వార్థమే తమకు కావాలి పక్క వాళ్ళని పీక్ తిన్నా సరే మనకే కావాలి అంటే పాదచరిత్రలు చేతలు ఉప్పు ఉప్పు కప్పు రంబు చూడ్డానికి ఆ ఉప్పును ఆ కర్పును రెండు బయట నుంచి ఒకటే కదా కొన్నిసార్లు మొహం గృహం మతలు అంటే పాపాత్మ పుణ్యాత్మక ఎక్కడ తేడా చరిత్ర చూస్తూ ఉప్పు కప్పుడొంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల దాడవేరు కనుక మీడియా ఫ్రెండ్స్ అందరూ పుణ్య పురుషులు కావలే నిత్యము ధర్మంగా ఉండేవాళ్ళే పుణ్యుడు కనుక ధర్మమే పుణ్యండియా ఈ విధంగా తొమ్మిది జ్ఞాన తో కూడుకున్న ఈ యొక్క రత్న మాలిక ఇదే పిరమిడ్ జ్ఞాన నవరత్న మాలిక నవరత్నాలు ఇంకొకసారి ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే మనము రివర్స్లో వద్దాము అందరూ పుణ్య కావాలి పుణ్యం అంటే నిత్యము ధర్మంలోనే ఉండాలి ప్రతిరోజు ధర్మం అంటే దానం చేయాలి జ్ఞానాన్ని దానం చేయాలి జ్ఞానం అంటే అనుభవము ఈ అనుభవం అనేది సాధనతో సహనంతో వస్తుంది సహనంతో ప్రగతి వస్తుంది కనుక ఆ సాధనతో ఏతోదికంగా సమయం కేటాయిస్తే సాధన అవుతుంది ఆ సాధన గురించి అనుభవాలు వస్తాయి సమయం కేటాయించాలి శ్వాస అనే దగ్గర సమయాన్ని కేటాయించాలి ఇవన్నీ చేసి మనకి ఏం తెలుస్తుంది దేహమే దేవాలయమని జరుస్తుంది జీవుడే దేవుడని మనం తెలుసుకుంటాం ఆత్మయే పరబ్రహ్మం అని మనం తెలుసుకుంటాం జీవిస్తాం నిర్వాణ స్థితిలో ఆత్మానుభవ దీప్తి స్థితిలో ఎన్ లైట్ అండ్ మాస్టర్ గా జీవిస్తాం వచ్చిన పని పరిసమాప్తమై ఒక కళ్యాణంలో ఉంటాం ఆత్మలో మోక్షాయ జగత్ యక్ష కనుక ఎవరికైతే ఆత్మకి మోక్షం వచ్చిందో తను తాను తెలుసుకున్నారో అనుభవ జ్ఞానం వచ్చిందో నేను శరీరం కాదు ఆత్మ అని చెప్పేసి జగద్తాయ కాదు జగత్తమే అందరికీ చెప్పడమే బోధించడమే ఆ దానం చేయడమే జగత్త ఆత్మనో మోక్షాయ జగద్కాయ చ మై డియర్ ఫ్రెండ్స్ అంక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ